శోతం విశ్వ ప్రభా పరిచున్న దేవా నీతి మంత్రం హౌనంత్రహ అతి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ దేవా అలలి అనాదివానికి దేవా మహాదేవా దేవానికి శ్రోతం చేస్తాం మీ క్రిపలో జ్ఞాపకం చేసుకుని ఎంతమంది చూడలేక ఉన్నారు ఈ దినం మాకు నిలబెట్టుకోం అలలియా మీ యొక్క ఆలోచన తరం కూడా మార్చండి విశ్వ ప్రభా బలం ది శక్తి తెచ్చని అలలియ అనాదీవానికి శ్రోతం వాక్యం ధర్నం చేయాలా దివారాత వాక్యం ననబడాలా అలలియా పీతిగల సేవ యథార్థ సేవ చేయాలా అలాది నా దీవానికి స్థలం అపోసులు చేసిన సేవ చేయాలా పేతులు యోహన్ చేసిన సేవ చేయాలా యథార్థ ప్రీతి గల సేవ చేయాలా నా దీవానికి స్థతం మీకు ఇష్టం క్రియలు ఉంటే మాకు విడుదల కలిగించేయండి అలాది నాదీ మీరు పరిస్థితి పరిస్థితి జీవించాలా ఈ లోకంలో ప్రభా నీ ప్రేమ మేము వడి జిల్లాల ప్రభా ప్రకటించాల ఇష్టప్రభా యోహాన్ కుప్పిన ప్రేమతో నింపండి మీ ప్రేమ సరఫరా ప్రేమతో మేము ప్రకటించాల ఇష్ట మీరు మాకు సహాయం చేయండి పాట ధర వాక్యం నడిపించి ఆదివంతం మీరు ఉండి పరిశుద్ధ ఆత్మ సాధించని కాల్ చేసి అలాది అనాధ్యాన్ని జ్ఞానంలో అభివృద్ధి పొందడం సాధించని పరిశుద్ధ జ్ఞానంతో నింపి అలాదిగా మాకు ప్రభా అని ఉండే నడిపించి మన ఇస్తున్నాం ప్రసామి గలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆరాధిన్ తును ఆరాధి ఆరాధి ఆరాధి తును నీవే Nathandrivi nīvē, nannu viđu vavu yadabāyanu. Prarajubu nīvē, nathandrivi nīvē, nannu viđu vavu yadabāyanu. Kalmullatotraya galamā, Kalmullatotraya galamā, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని మరణించుచున్నది దేవాన ప్రాణము నీ కొరకైదించుచున్నది ప్రాణము మీ కొర కైద పంచుచున్నది ఆరాధితును ఆరాధిను ఆరాధిను ఆరాధితును రాజువు నీవే na tandri vinive nanu vidavau edabayanu raraj bunive na tandri vinive nanu vidavau edabayanu kalamulla toraya galama kavitala to varninchagalama kalala to vivarinchagalama నీ మహోన్నతమైన ప్రేమా చేత్యముస్తున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి చీరాపులు కేరుగులు నిత్యముని స్తించుచున్నవి చన్నవి ప్రధాన దూతలు నీనామము కీర్తించుచున్నవి దేవాన ప్రాణము శ్రీ కొరకై దించు చున్నది దేవానా ప్రాణము శ్రీకొలకై తపించు చున్నది ఆరాధి ఆరాధి ఆరాధి తును ఆరాధి తును రారాజువు నీవే నా తండ్రి నను విడువ ఎడబయను రాజువు నీవై నా తన్ీవై నను ఎడబాయను విడువయను కల్ములతో రాయగలమా కవితలతో వరుణించమా కలతో వివరించగలమా ప్రేమా అల్లు ప్రైజ్ రాడు బ్రైజ్లాడక్క ఏ పాటిదానయాన్ని తించుటకు నేను తటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయ నన్నంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృప గల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నిటి loyalalo na todu nilichaavu nannadarinchavu kasthala kadalilo kanniti loyalalo na todu nilichaavu nannadarinchavu andaru nanu vidachina nanu viduvani yesayya విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగలదేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయా నంతగా హెచ్చించుటకు నేనంతటి దానయ నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిక బ్రతికదనే సయ్యా నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికద నే సయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీ విచ్చిన జీవముకై స్తోత్రము ఏ సయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ నాపై కృప చూపుటకు ఏ పాటి దానయా అలలు బ్రదర్ ్రదర్ సిస్టర్ జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ సన్నిధి నే మరువజాలను జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం సయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జీవిత ఆనందించేదా ఏ ఆరాధించేదా జుంటతేనే నే దారల కన్నా ఏసునామ మే మధురం ఏ సయ్య సన్నిధి బహు పూజనీయము నా పై దృష్టి అంతృష్టిగా నన్ను ఉంచి ఏసయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవ జలపు ఊటలతో ఉజ్జీవింపజేసేనే నన్నెంతగానో దీవించి జీవ జలపు ఊటలతో ఉజ్జీవింపజేసే దారల కన్నా ఏనా మధుర ఏ సైయ సన్నిధి నే మరువ జాలను జుంటతే దారల కన్నా ఏ సునా మే మధుర ఏ సై ఎసై అన్నా మమే బలమైన దుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి ఎసే బలమైన దుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉ జింపజేసేనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసేనే జుంట తేని ధరల కన్నా ఏస్తున్నా మమే మధురం ఏ సైయసన్నిధినే మరువ జాలను జుంటతేనే ధారల కన్నా నామమే మధురం ఎసయ్య సన్నిధినే మరువ జాలను ఎసయ్య నామే పరిమలా తైలము నాలో నివసించే సువాసన గనను మార్చే ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించి సువాసనగనను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే జుంట తినే ధారల యేసు నామమే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జీవిత కాలమంతా ఆనందించేదా ఏ ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జుంటతేనే ధారల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధినే మరువజాలను జుంటతేనే ద కన్న ఏసునామే మధురం ఏ సయ్య సన్నిదినే మను ఏసయ సన్నిధినే మ జాలను అల్లెలు ప్రైజ్ లాంటి అందరూ తేజరిల్లుము అని నను तेज तेज परचिन ननु तेजपरचीन परचिन लिमू तेजमोनी निन्ने नमरचुन चुनी नी राजा प्रकाशु राजुवनी ప్రభుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభుల ప్రభువని నిన్ను ప్రకటించేదా ఉన్నత పిలుపును నిర్లక్ష్య పరచక నీతో నడుచుటే నా భాగ్యము ఉన్నత పిలుపును నిర్లక్ష్య పరచక నీతో నడుచుటే నా భాగ్యము శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి ఇది ఏ భాగ్యము ఇది ఏ భాగ్యము ఇది ఏ నా భాగ్యము లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచినేసయ తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నాయసయ్యా శ్రమలలో నేను ఇంతవరకును నీతో నీళ్ళు చుట్టే నా ధన్యత శ్రమలలో నేను ఇంతవరకును నీతో నీళ్లు చుట్టే నా ధన్యత జీవకిరీటమునే పొందుటకే నను చేరదీసి జీవకిరీటమునే పొందుటకే నను చేరదీసి ఇది ఏ ఇదియే ేద్యి నాద్యిమ్మ తేజరిల్లుమోని నుత్తేజపరచీన నాయరిల్ని ను ఉత్తేజపరరచి నాయ తేజో వాసుల స్వాస్థ్య మును అనుభవించుటే నా దర్శనము తేజో వాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోమయమైన శాలి మునగరులో నిను చూచి తరింతునే తేజో మయమైన మునగరులో నిను చూచి తరింతునే దర్శనము ఇది ఏ దర్శనము ఇది ఏ నా దర్శనము లిమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచీన నాయరిల్లుము అని నను ఉత్తేజపపరచినయేసయా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వే నోళ్ళ ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభుల ప్రభువని నిన్ను వేనోళ్ల ప్రకటించేదా నిమ్ము తేజరిల్లుము అని నను పరశుధిర దేవ ఇస్రాయల గొప్ప తండ్రి మీకు స్థుతుల సత్రాలనైనా సర్వోన్నత దేవ మీకు వందనాలనైనా ఈ ఉదయం నుంచి కాచి కాపాడనారు మీ మీ సన్నిధిలో సమయం గడుపులాగానే ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు ఎంతో బంధాలైనా మిమ్మల్ని మహిపరచేలాగా కనపరచేలాగా ఓ ప్రభా మీరు మాకు ప్రార్థిస్తున్న మీ యొక్క వైశాన్ని ముఖ్యంగా మీ వినాలా వాక్యాన్ని బలపరాలా ఆ వాక్యాన్ని తగినట్లు జీవించాలా అనేకులని మీ చింతకు నడిపించాలా జీవిత కాలంలో ప్రభా అనేకలని మీ చింతకు తీసుకొని రావాలా ప్రభా గొప్ప సాక్షి సమూహాన్ని మేఘముల వలె అవును ప్రభావ భవిష్యత్తులో కమ్మి గుండు లాగున్నా తయారు చేయాల అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి మొదటి కొనతలు రాసిన పత్రికలో కొంతకాలం కిందటి నుంచి మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నీ యొక్క జీవిత ఉద్దేశం అన్న అంశం గురించి నీ జీవిత ఉద్దేశాన్ని నువ్వు కనుగొని దాన్ని కొనసాగించుకోవాలా జీవితాంతం దాన్ని కొనసాగించుకోవాలా అప్పుడే నీ జీవితానికి తగిన పరమార్థాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు సంతోషంతో నీ వంతులను నిలబడతావు దాన్ని వెళ్తాను అన్నాడు దేవుడు నీ వంతులో నువ్వు నిలబడతావు ఇప్పుడైతే కానీ కాబట్టి నీ వంతులో నిలవాల సంతోషంగా దేవుని సన్నిధిలో అంటే నీ వంతును నిలబడతాం అంటే ఒకరోజు అందరం అయినా ఎదుటి నిలబడతాం అది దేవుడు మాట్లాడండి దాని కాబట్టి నీ వంతులో నువ్వు నిలబడాలా అంటే ఏం చేయాలా అన్న విషయము నీ యొక్క జీవిత ఉద్దేశాన్ని కనుక్కుంటేనే కానీ దాన్ని నెరవేరుస్తేనే కానీ అది కుదరని పని కాబట్టి మొదటి కొంత రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఈ విషయాన్ని మనము ఆరంభించుకున్నాము కొంతకాలం క్రిందట ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాము ఏంటంటే పదకొండవ నేను పిల్లవడన ఉన్నప్పుడు పిల్లవాణి వాళ్ళే మాట్లాడి తిని పిల్లవాణి వాళ్ళే తలించి తిని పిల్లవాణి ఇప్పుడు పెదవాడిని పిల్లవాడిని చేసేలు మానివేసింది కాబట్టి ఇందులో ఏముందంటే ఆత్మీయ జీవితంలో ఎదిగే వాళ్ళు ఉంటారన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది పసిపిల్లల్లాగా ఉన్నప్పుడు రక్షణ అనుభవం కొత్తగా రక్షణ అనుభవం పొందిన వాళ్ళకి సంబంధించింది ఇది పసిపిల్లలాగా ఉంటే వాళ్ళు వాళ్ళ మాటలన్నీ పసిపిల్లలాగా ఉంటే వాళ్ళకి ఏం తెలియదు బైబిల్లో ఏ కూడా తెలియదు బైబిల్లో ఎన్ని పుస్తకాలు తెలియవు పాత నిబంధన ఎక్కడైంది కొత్త నిబంధనలు ఏముండో తెలియదు పాత నిబంధనలు ఎన్ని రకాల పుస్తకాలు చరిత్ర పుస్తకాలు అంటే ఏంది ఆరాధన పుస్తకాలు అంటే ఏంది ప్రవచన పుస్తకాలు అంటే ఏందో తెలియదు వాళ్ళకి అదే రీతిగా కృత నిబంధనకు వచ్చినప్పుడు సువార్థాలు అంటే ఏంది తెలియదు పత్రికలు అంటే ఏందో తెలియదు గ్రంథం అంటే ఏందో తెలియదు ప్రవచన గ్రంథం అంటే ఏందో తెలియదు వాళ్ళకి బైబిల్ ఎవరు రాసినారంటే వాళ్ళకి తెలియదు బైబిల్ గ్రంథకర్తలు ఎంతమంది కూడా తెలియదు ఎన్ని సమాచారాలు పట్టింది బైబుల్ రావడానికి అది కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఏమి తెలియదు అన్నట్టు ఒకటే తెలిసిందంటే రక్షించుకున్నాడు ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకోవాలా ప్రతిరోజు వాక్యం చదవాలా సండేస్ అంటే చర్చికి పోవాలా అది పసిపిల్లల జీవన విధానం పండుగలు చేసుకోవాలా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలా ఫాస్టర్ ఏం చెప్తా అది చేయాలా అది పసిపిల్లల కానీ ఒక దినం నువ్వు కూడా ఫాస్టర్ కావాలా అప్పుడు నువ్వు నీ పసి పసిపిల్లల అంటే ప్రతి పసివాడు పసిపిల్లలాగుండా ఉండవలసిన వాడు రక్షణ పొందిన వాళ్ళందరూ వారి వయసుకు భిన్నంగా వారి వయసుకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రభులు ఎదగాలన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది చాలా లేట్గా రక్షణ పొందింటారు కొంతమంది లేట్ కామర్స్ అంటారు వాళ్ళని లేట్ కామర్స్ టు ద క్రైస్ట్ అంటారు వాళ్ళని ఇంగ్లీష్ లో ఈ లేట్ కామర్స్ క్లాస్ కి లేట్ కామర్స్ అంటారు అట్లా జీవితంలో చాలా లేట్గా వచ్చింటారు దేవుని సన్నిధికి మళ్ళీ వాడు ఆ రోజే కదా ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి రక్షణ అనుభవంలోకి వస్తే అప్పుడే వాడు పసేవాడు వాడు ఎప్పుడు ఆత్మీయంగా లోతులకి ఎదగాల ఎంతగా ప్రయాస పడితే ఎటువంటి శ్రమలుగుండా పోతే కానీ వాడు ఆ దశకి ఎదగలేడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆత్మీయంగా కూడా పరిపక్వం చెందాలా నీ శారీరకంగా ఏ రీతిగా పరిపక్వం చెందినవో ఆత్మలు కూడా పరిపక్వం చెందాలా అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు అయితే పిల్లవాణి వాళ్ళే తలంచొద్దు పిల్లవాణి వాళ్ళే మాట్లాడద్దు పిల్లవాణి వాళ్ళే గ్రహించద్దు యోచించొద్దు అది సూచన అన్నట్టు కాబట్టి నువ్వు అభివృద్ధి పొందుతున్నావా లేదనేది ఇవి జ్ఞాపకం చేస్తున్నాయి మనల్ని కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత కొంత కాలం తర్వాత నువ్వు నీ యొక్క పరిపక్వపు దశకి మెచ్యూరిటీ అయినమంట మెచ్యూర్గా అయినమంట కాబట్టి మెచ్యూర్గా అయినాక అవి పనిచేస్తామన్నట్టు అందుకే చూడండి ఒకసారి అదే అధ్యాయంలో పన్న వచనంలో ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము ఇప్పుడు తన్ని తను చూసుకుంటే ఒకసారి నువ్వు అర్థంలో చూసుకుంటే నువ్వు ఇంకా పసిపిల్లం లాగా ఉంటావా ప్రకృతి సహజంగా మాట్లాడుతున్నా పెద్దవాడి ఉంటావా ఖచ్చితంగా నీ వయసు తగినట్లే కానీ ఆత్మీయ అర్థంలో చూసుకుంటే నీ పరిస్థితి తెలుస్తుంది నువ్వు పసిపిల్లలాగా ఉన్నావా పెద్దవాడి ఉన్నావా కానీ ఇప్పుడు మటుకు అప్పుడు మటుకు ముఖాముఖిగా చూస్తాం ఇప్పుడు మటుకు సూచనలాగా చూస్తున్నాం అంటే ప్రతి సూచన అంటే నువ్వు అభివృద్ధి చెందినవా లేదా నీ పసిపిలవాని చేష్టలు మానినవా లేదా అది పసిపిలవాని వాళ్ళు మాట్లాడడము తలంచడము యోచించడం అవన్నీ పసిపిల్లల గుణగణాలు అవన్నీ నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అవి ఉన్నాయి ఇంక నీతో పాటు అవి ఉన్నాయంటే నువ్వు ఆత్మలో పరిపక్వం చెందలేదు అన్నట్టు ఈరోజు క్రైస్తవ జీవితంలో అది మనం చూస్తూ ఉంటాం ఇంకా పసిపిల్లలాగా ఉన్నారు వృద్ధాప్యంకి వచ్చినా కూడా పసిపిల్ని లాగా ఉన్నారు పెద్ద వాళ్ళైనా పసిపిల్లాగున్నారు ఎంత చదువులు చదువుకున్న పసిపిల్లాగా ఉన్నారు ఈ లోకంలో వాడు ఎంతగా ఆస్తిత్వం సంపాదించుకొని వయసు వాళ్ళు విన్నా వాళ్ళు పసుపుల లాగున్నారు ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళు ఆత్మలో పరిపక్వం చెందడానికి ప్రయత్న పడలేదు కూడా వాళ్ళకి సహాయపడలేదు బైబిల్ కాలేజెస్ ఉంటాయి బైబిల్ స్టడీస్ ఉంటాయి పాస్టర్స్ బైబుల్ స్టడీస్ చేస్తారు కానీ పాస్టర్ అలసిపోతుంటాడు వాడిని టైమే ఉండదు ఏదో చేయాలన్నట్టు చేస్తూ ఉంటాడు అవి కాదు అది వేరే వాళ్ళు గొప్ప చెప్పాలి ప్రతి సంఘంలో పాస్టర్స్ చేయాల్సిన పని అది అన్ని నువ్వే చేస్తే ఆరిపోతావు త్వరగా కాబట్టి ఏమైనా అసలు గుర్తించాలా ఆ పరిశుధాత్మ ప్రతి సంఘంలో రకరకాల పనిచర్యలు అప్పగించబడ్డాడు కాబట్టి దేవుడు అప్పగించాడు దేవుడు కాబట్టి గుర్తించాలా వీళ్ళందరూ ఎవరు గుర్తించి దానికి తగినట్లు సిద్ధ పరుచుకొని ముందుకు వెళ్తా ఉండాల అది ఈ రోజు కొరత మనం చూస్తా ఉన్నాం చర్చస్లలో అంతా పాశ్చర్య చేస్తాడు పాశ్చారం అనే మళ్ళీ ఇంకా తక్కిన సంఘస్థలంతా సోమారు లాగా విని వెళ్ళిపోతారు అందుకో పసిపిల్లలాగానే ఉండిపోయినారు ఇప్పుడు ఈ నెల వస్తే అంత పసిపిల్లే కదా అంత బయటకు వస్తారు పండుగలు వాళ్ళకి ఏం తెలియదు ఏం చేస్తారో ఎందుకు చేస్తారో తెలియదు వాళ్ళకి కాబట్టి పెద్దవాడి అయినాక పసిపిల్ల చేష్టలన్నీ పాకకు పెట్టాలా అనేది ఇది సూచన మనకి చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలి ఎందుకంటే ఒకసారి నువ్వు అర్థంలో తీసుకున్నప్పుడు నువ్వు మార్పు చెందుతున్నావా లేదా అక్కడ ఏముందంటే ఇప్పుడు అర్థంలో చూచినట్టు సూచనగా చూస్తున్నాము అప్పుడు ముఖాముఖిగా చూద్దాము ఇప్పుడు కొంత మట్టికే ఈ విషయం అర్థం చేసుకోండి కొంత ఇప్పుడు కొంత మట్టికి మనకి మన గురించి ఎంతో తెలుసు ప్రభు మనకి ఎన్నో విషయాలు పేర్పరిచేడు మనము సృష్టికి ముందు ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయనలో ఉన్నాం వేసు ప్రభులో ఉన్నాం మనం ఏసు ప్రభు శరీరంలో కావయోవో ఈ లోకంలో పుట్టక ముందే ఆయనలో మనం ఉన్నాం ఎప్పుడైతే ఈ లోకంలోకి పుట్టినామో ఆ అబ్రహాము శర ఆదము శరీరం కాబట్టి పాపంలోకి వచ్చేస్తున్నాం పాపంలోకి వచ్చినాక మళ్ళా ప్రభు శరీరంలోనికి పోవ్వాలా అంటే పాపక్షమ పొందకుండా పోలేం ప్రభరాత్రి భోజనం సంబంధించిన విధానం అదే కదా ప్రభురాత్రి భోజనంలో ఎందుకు పాల్గొనాలా ఆయన చెంతలకు పాల్గొందాం అన్నాడు ఎందుకు పాల్గొనాలంటే ఆయన శరీరంలో అవయవంగా మారాలి కాబట్టి అది గుర్తి ఏమంట దాన్ని జ్ఞాపకం చేస్తుండదు ప్రతిసారి మనకు అది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఇప్పుడైతే కొంత మటుగా ఎరిగి అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుతున్నా కాబట్టి ఇది క్రమం కదా ఒక విధానం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుడు అక్కడ మనకి పౌల ద్వారా మనము కొంత మట్టికే అన్ని విషయాలు ఆత్మీయమైన విషయాలు కానీ క్రమేణ నువ్వు ఆత్మీయంగా ఎదుగుతా ఉంటే అప్పుడు సంపూర్ణంగా ఎదుగుతాము సంపూర్ణంగా వాటిని గ్రహించగలమని విషయాన్ని అక్కడ ప్రభు వ్రతం ద్వారా మన జ్ఞాపకం చేయబడుతుంది ముఖ్యంగా నీ యొక్క జీవన ఉద్దేశం గురించి మనం ధ్యానిస్తున్నాం ప్రభుత్వ సంకల్పించిన ఆ ఉద్దేశం ఏది నీ జీవితంలో మనందరికీ ఒక్కొక్క ఉద్దేశం ఉంది ఆయన సంకల్పించిన ప్రణాళిక అంతర్క్షణ పొందాలి కాబట్టి ఆ రక్షణ పొందడానికి కొరకు ఏం చేయాలా మనం మనందరికీ ఉద్దేశం కాబట్టి దాన్ని మనం గుర్తించాలా అందుకు మన ప్రార్థన జీవితం మనం అడగాల దేవుడిని ప్రభు నా జీవిత ఉద్దేశం ఏంది నాకు చూపించు సేవా విధానంలో నా దిప్పు నా పిల్లి కొందరు కేవలము స్వస్థతల కొరికే ఉంటారు ఈ విషయం బాగా వాక్య పరిచర్గా చేయలేరు వాళ్ళు ప్రార్థనలు చేస్తే స్వస్థతలు అవుతూ అంతే వాళ్ళకి కర్తవ్యం ఇచ్చిండు దేవుడి సంఘంలో మరి కొందరికి కేవలం బోధించడం కొరికే వాళ్ళు కేవలం బోధించుకుంటూ పోవాలా మరి కొందరికి జ్ఞాన వాక్యమే ఇచ్చిండు ను నువ్వు చెప్తుంటే అందరికీ జ్ఞానము అభివృద్ధి పొందుతూ ఉంటుంది ఈ లోకంలో బ్రతకాలి ఆయన కొరికి ఎట్లా బుద్ధి వాక్యం ఎప్పుడు వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అది కొందరు ప్రవచించడం కొరికే కాబట్టి అందరికీ అన్ని లేవు కొందరికి ఇవి కొందరికి అవి ఇచ్చిండు ఎందుకు అది గుర్తించడం కొరకు నీ యొక్క జీవన ఉద్దేశం గుర్తించడం కొరకు అయితే మన బలహీనత ఒకటి నేను గమనించిన నేను సల మీ జ్ఞానకం చేస్తున్నా నువ్వు పుట్టిన విధానము నువ్వు పెరిగిన స్థలము నీ చదువులు నీ ఉద్యోగాలు నీ జీవిత ఉద్దేశానికి సహాయపడుతున్నాయలేవా అవి చూసుకుంటుంటేనే కానీ నువ్వు నీ ఆత్మలో పరిపక్వం చెందుతలేవు లేకపోతే ఏమవుతుందంటే నీ జీవిత నీ ఉద్యోగమే నీ జీవిత ఉద్దేశం అనుకొని ఉద్యోగం టైం పెట్టేస్తున్నావు ఆయన ఉద్దేశాన్ని పక్కకు పెట్టేస్తున్నాం అది ఈరోజు క్రైస్తవ జీవితంలో జరిగింది ప్రపంచంత ఒక చర్చ్లో వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది సువార్థికులు అయింటే ఈ దేశము ఈరోజు ఇంకా రెండు శాతమే ఉంటుందా క్రైస్తవులు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కదా ఉన్నది ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రక్షణ అనుభవం పొందిన వాళ్ళు ఒక్క ఆత్మను రక్షించితే ఇంకొక లక్ష అయ్యి అది కాలేదన్నట్టు అందుకు వారి జీవిత ఉద్దేశంలో వృధా అయిపోయింది అన్నట్టు నీకు ఆరాధన పరిచేరిగా ఉంటే నీ ఆరాధన ద్వారా అనేకులకు స్వస్థత కలుగుతా ఉంటుంది అట్లా దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతా ఉంటుంది కాబట్టి పన్నెండవ అర్థం చెప్పినట్లు ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను తేటగా అంటున్నాడు చూడండి మొదసారి ఇప్పుడు అర్థంలో చూసినట్లు సూచనగా చూచుతున్నాము అప్పుడు ముఖంగా చూద్దాము ఇప్పుడు కొంత మటుకే ఉన్నాం ఇప్పుడు నేను చూస్తున్న సూచన ఇంగ్లీష్లో అయితే ఏముందంటే నో ఐసీ క్లియర్లీ అని తెలుగుకి ఇంగ్లీష్ ఎప్పుడు తేడాలు మనం చూస్తూ ఉంటాం చాలా తేడా ఉంటుంది నో ఐసి క్లియర్లీ ఇక్కడ సూచనట్టుండమో చాలా తేటగా చూస్తున్నాను నేను అంటడు అంటే నువ్వు చూడగలవు ఈ ఉద్దేశని గ్రహించగలిగితే ఇప్పుడు నువ్వు తేటగా చూడగలవు నీకు అటువంటి కనులు ఇస్తానడు దేవుడు ఆదమ వాళ్ళకు ఒకప్పుడు వాళ్ళు చూసేటోళ్ళు ప్రభుని పరలోకంలో దూతలని చూసేవాళ్ళు కానీ ఎప్పుడైతే పాపం చేసిండ్రో ఆత్మీయ కన్నులు మూతబడి గుడ్డి వాళ్ళు చెప్పారు శారీరకమైన కనులే దేవుడు వచ్చేది కూడా గ్రహించలేకపోయాడు వాళ్ళు ఆయన వచ్చి పిలిచేంతలు కూడా వాళ్ళు గ్రహించలేతున్నారు కాబట్టి నీవు దైవికమైన జ్ఞానము అభివృద్ధి పొందే కొద్దీ నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా చూస్తావు విషయాన్ని అక్కడ పౌలు మన జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత క్లియర్గా అంటే తేటగా చూడగలము అన్న విషయాన్ని పన్నెండు వర్షంలో హిందే హెచ్చరించాడు మనం అది గతంలో కూడా చూస్తాము ప్రకటన క్రింద నాలుగవ అధ్యాయంలో దూత పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు యోహానుని ఇక్కడికి రా పై కనీస్ ఎందుకంటే పర్లోకంలో ఉంటేనే కానీ నువ్వు భూమి మీద ఏం జరుగుతుందో చూడలేవు భూమి మీద ఉంటే భూమిని చూడలేవు అది పాయింట్ కాబట్టి పైకి ఉంటేనే గాలిలో ఉంటేనే నువ్వు క్రింద ఏం జరుగుతుందో చూడగలవు క్రింద ఉంటే పైన ఏముందో చూడగలవు ఆకాశం మీద ఏం జరుగుతుందో చూడాలంటే కింద ఉండాల నువ్వు కింద ఏముందో జరగా చూడాలంటే పైకి ఉండాలి ఆకాశవాసివైతే కానీ క్రింద ఏం చూడలేవు అన్నట్టు అందుకు యోహాను భక్తుని దేవుడు అక్కడ పైకి తీసుకెళ్ళి కింద ఏం జరుగుతుందో అంతా క్లియర్ గా చూపిస్తున్నాడు చూడండి ఎప్పుడైతే నువ్వు అక్కడికి పోతావో అప్పుడే నీ జీవన ఉద్దేశం నిన్ను కనుగొనగలవు కాబట్టి అది నీ సేవ ఎప్పుడైతే నువ్వు ఆయన సరిదకు పోయి కూతురవో ఆయన అక్కడ చెప్తాడు ఇప్పుడు నీ పనులు నీ ఆత్మకే అవి నీ మనసుకు కావు ఎప్పుడైతే నువ్వు అక్కడ పోయి కూర్చుంటావో అయన మాట్లాడుతుంటాడు దేవదూతలు తను సంభాషిస్తుంటాడు పురాతనమైన భక్తులు తను సంభాషిస్తుంటాడు వాళ్ళ లోకరు వచ్చి నీ తను అప్పుడు నువ్వు నీ యొక్క ఉద్దేశం నువ్వు గ్రహించగలవు ఈ అనుభవం మనం పోవాలా పోకపోతే నీకు ఎన్ని దర్శనాలు వచ్చినా ఎన్ని కళలు వచ్చినా నువ్వు గ్రహించలేవు వాటి అర్థాలు తెలుసుకోలేవు అప్పుడు నీకు అర్థం కావాలా నువ్వు ఇంకా పసిపుల దశలనే ఉన్నావని కాబట్టి కళలో ఉంటే కూడా నీకు తెలవాల నేను కళలో ఉన్నాను అది పరిపక్వం చెందడం ఆత్మలో కళలు నువ్వు ఎక్కడున్నవో ఆ పరి పరిసరాలను కూడా నువ్వు గమనించగలగాల అది ఆత్మలో ఎదగడం ఉదాహరణకు ఏదో కళలు ఉంటావు ఎవరితోనో మాట్లాడుతుంటావు ఆ మనుషులు ఎవరు గ్రహించాల నీ కళలు ఉన్నాయి దాని తర్వాత ఆ స్థలాలు ఏంది ఆ స్థలాలు వచ్చేసినాక కళ నుంచి బయటకు అవి నువ్వు గుర్తించగలిగి ఉండాలా అటువంటి కళలలో నీకు ఆసక్తి ఏమంటుందాన్ని ఆ ఏమంటం దలుగులో పాదం ఇంగ్లీష్ లో మటుకు సెన్స్ సెన్స్ చేయడం అంటాం పసి కూడా పసి అది పాయింట్ అని చెప్పాడు కళలో కూడా పసి కట్టాల అంటే ఆత్మలో పరిపక్వం చెందేవాళ్ళు అట్లా పసి అన్నట్టు కాబట్టి కానీ మనల్ని పైకి పోవాలన్న ఆసక్తి నీకుందా ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక రెండో అధ్యయం ఆరో వర్షంలో చూసినట్లు పైకి పోవాలా ఆకాశవాసివి కాబట్టి ఆకాశంలోనే నువ్వు ఉండాలా ఇంకా భూలోకంలో ఉంటే నువ్వు పసిపిలవి అన్నట్టు అంటే నీ శరణం సెపరేట్ కావాలా నీ ఆత్మ ఆయన సరిది పోవాలంటే నీ శరణం నుంచి సెపరేట్ కావాలి అది అక్కడ పోయి అడుగుతావు దేవా ఏ పని చేయమంటే నన్ను అప్పుడు నువ్వు దేవుడు నాకు ఏ పని అప్పగించింది అని నేను అది చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను నా జీవితంలో అడుగుతూనే ఉంటాను నేను ప్రభావ నేను ఇప్పుడు ఏం చేయాల ఎంతకాలం చేయాల అడగాల మన సేవా విధానం అని అడగకపోతే మటుకు ఒక విషయం నేను చెప్పాలా అడగకపోతే ఆయన ఏం ఇవ్వండి నీకు అడగకపోతే నీకేమి ఇవ్వడు ఇంకొక విషయం నీ జీవన ఉద్దేశాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆయన సంగతికి పోయి అడిగి ఆకాశానికి పోయి పరిలోకానికి పోయి అక్కడ కూర్చొని మాట్లాడతావో అప్పుడు నీకు నీ జీవిత ఉద్దేశం అరిగి తెలుసుకున్నప్పుడు నువ్వు కిందికి వస్తావు కిందికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు మనుషులు నిన్ను అటాక్ చేస్తారు ఈ విషయం బాగా అర్థం మనుషులు నిన్ను అటాక్ చేయనంత కాలము నీ జీవన ఉద్దేశాన్ని నువ్వు కొనసాగిస్తలేవన్నట్టు నీ బోధని తృణీకరించి నీ బోధని వ్యతిరేకించి నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే నువ్వు నీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నట్లు మనందరికీ ప్రతి ఒక్కరికి దేవుడు మన జీవన ఉద్దేశంలో ఒక ముఖ్యమైన అంశం లేక రెండు మూడు అంశాలు ఇచ్చింటాడు వాటి భూదానికి మనకి ప్రకటన గ్రంథంలోని విషయాలను అర్థం చేసుకుంటే జ్ఞానం మనకి ఇచ్చింది దేవుడు అట్లనే మీకు ఇంకేదో ఇచ్చింటాడు దేవుడు ఉదాహరణకి సువార్తలకు వెళ్ళి వాక్యాలు చెప్పే ఉద్దేశము లేక ఒక అంశం నీకు ఇచ్చింటాడు నువ్వు అవి బాగా చెప్పగలవు ఇంకొక బ్రదరు పత్రికలలో ఏముందో బాగా చెప్పగలాడు ఇంకొక బ్రదరు కేవలం ప్రటన గ్రంథంలో ఏముందో బాగా చెప్పగలడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఒక అంశం అంటూ ఇస్తాడు దేవుడు ఒకటి రెండు అంశాలు ఇస్తాడు నీ అంశం ఏదో నువ్వు గ్రహించాలా పాత ఉదాహరణకి పాత నింబన పుస్తకాలు కొందరు ఆది కాండం నుంచి విపరీతంగా తీసి చూపిస్తారు మనకు అర్థమే కావు మనం చూడలేదు కానీ వాళ్ళు టక్క అటక్క చెప్పగలరు ఆదికాండాలకి వెళ్ళి మరి కొందరు న్యాయాధిపతుల నుంచి లేక రాజుల గ్రంథాల నుంచి కొన్ని తీసి చెప్పగలరు మరి కొందరు యష్యా గ్రంథాలకి ఎన్ని తీయగలరు ఆ ప్రవచనాలు మరి కొందరు ఇర్మియా గ్రంథాలకి వెళ్ళి మరి కొందరు చిన్న ప్రవక్తలకు సంబంధించిన విషయాలు తీయగలరు అవి వేరే వాళ్ళకు కానీ ఒక బ్రదర్కి ఒక సిస్టర్ కనిపిస్తాయి అవి కాబట్టి మీరు ఆత్మల పరిపక్వం చెందేవాళ్ళు మీరు గ్రహించాల నాకు ఇచ్చిన అంశం ఏంది ఎందుకంటే మనం పౌలు ఈ విషయాన్ని హెచ్చరించి అందరికీ అన్ని ఇవ్వబడలేదు అందరికి అన్ని రకాల పరిచయాలు లేవు చాలా మంది ఏమనుకుంటారు సార్ ఆ బ్రదర్ లాగా నేను చేస్తే ఎంత బాగుంటుందంటే ఆ బ్రదర్కి ఇచ్చిన అంశం వేరే నీకు అంశం వేరే నీ అంశాన్ని నువ్వు గ్రహించుకోకపోతున్నావు అందులో అభివృద్ధి పొందలేవు నువ్వు ఆ బ్రదర్కి ఇచ్చిన అంశం కొరకు ప్రయాసపడుతున్నావు అనుకో నీ అంశం నువ్వు ఎప్పటికీ కొనసాగించుకోలేవు నీ లైఫ్ లో అట్లా నీ జీవిత ఏమంటాము ఉద్దేశాన్ని నువ్వు పక్కకు పెట్టేసినట్లు అట్లా చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు అది మనం చూసినాం అబునాం జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన ఉద్దేశాన్ని పక్కకు పెట్టేసిండే నలభై సంవత్సరాల తర్వాత వాపసు వచ్చిండు నలభై సంవత్సరాల తర్వాత పాలితీన్ ప్రాన్స్ చేసిన అడుగు పెట్టిండ నలభై సంవత్సరాల ముందే పెట్టాల్సిన అడుగు నలభై సంవత్సరాల తర్వాత లేట్ గా పెట్టిండు అప్పటికే పాల ఆయన ఫిలిస్తీన్ వచ్చి కబ్జా చేసి పెట్టుకోవచ్చు ఆ దేశాన్ని నీకు ఇచ్చిన దేశాన్ని నువ్వు లేట్ చేసుకోవడం వలన వేరేవాడు వచ్చి కబ్జా చేసాను నువ్వు ఎందుకు లేట్ చేసినావు నీ ఉద్దేశాన్ని చాలా లేట్ కనుక్కున్నాను మన జీవితాలు కూడా అంతే ఎందుకు ఆలస్యం అయిపోతున్నాయి వయసు మళ్ళీ కూడా అంతే నేను నీ ఉద్దేశం నువ్వు ముఖ్యంగా మన సేవా విధానంలో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి దినములు మాసములు ఉత్సవ కాలములు, సంవత్సరంలో ఆచరింపకూడని పౌలు గళితులు రాష్ట్ర పత్రికలో దాని గురించి మనం చాలా హెవీగా మాట్లాడినాం కొన్ని సంవత్సరాలు మనకి ఎంతమంది వ్యతిరేకమైనారు ఎందుకు ఈ బ్రదర్ ఎప్పుడు పండగలకి ఈ సెలబ్రేషన్స్ క్యాంప్ ఫయర్స్కి ఏమంటాం అవి బర్త్డేస్ కి వ్యతిరేకంగా మాట్లాడతాడు అంటే వాటికి అనుగుణంగా మాట్లాడితే నేనంటే ఇష్టమే కదా ఒకళ్ళ బర్త్డేస్ గురించి నేను అనుగుణంగా మాట్లాడితే పండగలకి వ్యతిరేకమైన అని అటాక్ చేస్తాడు ఈ అటాక్స్ మటుకు తప్ప అన్నట్టు ఎక్కడ అటాక్స్ ఉంటాయని మన అటాక్ చేయకుండా మన వెనకలు అటాక్ చేస్తారు అది వేషధారణ కదా నేను ఒక పాస్టర్ ని ఒకరోజు చాలా సంవత్సరాల క్రితం జరిగిన మాట ఆ పాస్టర్ ఒకప్పుడు పండగలు చేయడు ఈ క్రిస్మస్ ట్రీలు స్టార్లు ఇట్లాంటివి ఏం పెట్టాడైనా అయితే తర్వాత క్రమేణ చర్చ్ పెద్దగా అయ్యే కొద్దీ చర్చ్ లోపలికే వచ్చేసింది క్రిస్మస్ ట్రీ చర్చ్ లోపలికే వచ్చేసినాయి స్టార్లు చర్చ్ లోపలికి వచ్చేసినాయి కేక్ కటింగ్లు ఇంకా పండుగలు కూడా స్టార్ట్ అయిపోయింది ఒకప్పుడు క్రిస్మస్ పండుగ చేయని చర్చి ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేస్తుంది చాలా సంవత్సరాల నుంచి నేనైనా డైరెక్ట్ అడిగిన మొక్క మీదనే ఇంకటి నేను వేసధారకుండా ఉండను నాకు అవసరం లేదు వేషినైనా క్షమిస్తాడు కానీ వేసధారకుండా దేవుడు మొహం మీదని అడిగిన నేను పొలైట్గా అడుగుతాను నేను ప్రేమ పూర్వకంగా అడుగుతాను ద్వేషంతోనే ఏదో కోపం రౌద్రంతో అడగను నేను మొహం మీద బ్రదర్ అప్పుడు మీరు చెప్పారు పండుగ జరిగిన ఏంది ఇవన్నీ పెట్టిండ్రు అంటే ఇది నేను పెట్టలేదు బ్రదర్ మా తమ్ముడు పెట్టిండ తమ్ముడు అని లోపల మీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు మళ్ళీ చర్చలో ఎందుకు పెట్టిండ్రు అప్పటి నుంచి అతను మాట్లాడడం బంద్ చేసిండు నేను అనేది ఏంటంటే సరే మనకి ద్వేషం ఉండద్దు వాళ్ళకు ఉండొచ్చు మన మీద ద్వేషం మనల్ని మనకు అటాక్ చేస్తారు డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా అటాక్ చేస్తారు ఇప్పుడు మనము దేవుని ఉగ్రత గురించి ఎక్కువ ప్రకటిస్తూ ఉంటాం అది అనుగ్రహించబడ్డ అంశం మన దేవుని ప్రేమను కూడా ప్రకటించినాం కదా ఆపోజిట్ అది ఉదాహరణకి మనం ఎక్కువ పరలోకానికి వాక్యాలు ప్రకటిస్తూ ఉంటాం చాలా మంది అంటారు ఈ బ్రదర్స్ భూలోకానికి సంబంధించిన వాక్యాలు ఏం చెప్పాడు ఎట్లా బ్రతకాలా ఏ లోకంలో ఏం చేయాలా తక్కువే ఉంటాయి కానీ షార్ప్నే ఉంటాయి కదా తక్కువ చెప్పినా కరెక్ట్గా నేను చెప్తాను కదా ఎక్కువ చెప్పకుండా అప్పటికప్పుడు చెప్తుంటాయి కదా ఎట్ ఎట్లా ఎట్లా ఉద్యోగాలు సంపాదించుకోవాలి ఎట్లా సేవ్ చేసుకోవాలా ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలని కూడా చెప్తుంటాం మనం కానీ అంత డీటెయిల్గా నేను చెప్పాను పెన్షన్ స్కీమ్స్ ఎట్లా జాయిన్ కావాలా ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్ ఎట్లా జాయిన్ కావాలా అని చెప్తూ ఉంటాను ఫిఫ్టీన్ ఇయర్స్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు ఎన్ని లక్షలు వస్తాయి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నువ్వు ఇంటి దగ్గర కూర్చొని కూడా తినుకుంటా కూడా సేవ చేయొచ్చు అని అన్నిసిన కూడా చూపించిన అవి కూడా చెప్తాం అట్లా చెప్తేనేమో ఈయనంతా శారీరకంగా చెప్పినా అటాక్ చేస్తారు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి లోకంలో ఏం సంపాదించుకుందంటే ఇదిగో ఈ బ్రదర్ ఇట్లనే చెప్తాడు ఈ లోకంలో మనం ఎట్లా బ్రతకాలంలో చెప్పాడు ఎట్లా మాట్లాడినా అటాక్ చేస్తారు కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటి రెండు మూడు అంశాలు ఇస్తాడు కాబట్టి వాటిని గుర్తించాల నీ నీ యొక్క ఉద్దేశం జీవిత ఉద్దేశం వాటిని మట్టుకు నువ్వు కొనసాగించుకోవాల కాబట్టి మీ జీవిత ఉద్దేశమే చివరి ఉద్దేశం కాబట్టి ఏ ఉద్యోగాలు చేసినా ఏం కర్తవ్యాలు చేసినా ఏం సాధించినా ఏం సంపాదించుకున్నా ఆ ఉద్దేశం కొరికే సంపాదించుకుంటున్నాం ఆ ఉద్దేశం కొరికే పనిచేస్తున్నాం అనేది నువ్వు అర్థం చేసుకోవాలా నేను కొంత కొంతకాలం కిందట చెప్పిన ఉద్యోగం కూడా దేవుడు ఇచ్చిన పిలిపే ఇది ఏ పాశాలకు అర్థం కాదు ఒకసారి నన్ను ఒక సిస్టర్కి పరిచయం చేశారు వెరీ రీసెంట్లీ ఆయ ఫుల్ టైం సేవకు రాళ్ళు అయితే ఓవరాల్ నన్ను ఆ సిస్టర్ దగ్గర పరిచయం చేశారు అయితే మీ పేరేం పేరు బ్రదర్ అవన్నీ చెప్పిన చెప్పినాక మీరు ఫుల్ టైమా పార్ట్ టైమా బ్రదర్ అంటే నేను పార్ట్ టైం అనగానే మొహం ముడుచుకుంది అంటే చిన్న చూపు చూసింది నన్ను నేను అనుకున్నారే రే వీళ్ళు ఎట్లా చూడు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఫుల్ టైమర్స్ అంటే పొద్దున్నది సాయంత్రం వరకు దేవుల్లో ఉన్నవాళ్ళు పార్ట్ టైమర్స్ అంటే అప్పుడప్పుడు అది చచ్చిపోయేవాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు మన సేవ ఫుల్ టైమర్స్ కంటే ఎక్కువ సేవ అని వాళ్ళకి ఎప్పటికి కూడా అర్థం కాదు ఏ రోజు కూడా అర్థం కాదు వాళ్ళకి వాళ్ళు కొనిగే గురువు కదా ఉద్యోగానికి చిన్న చూపు చూస్తారు ఉద్యోగాలు చేసినప్పుడు దొరికెళ్ళే కానుకలు స్వీకరిస్తారు వేస్ట్ ధర అమ్మ కదా పాస్టర్స్ ప్రతి పాస్టర్ ఒక్కడ కూడా కాదు ఎక్సెంషన్ ప్రతి పాస్టర్ ప్రతి పాస్టర్ నీకు దశమ భాగంలో ఉద్యోగం చేసే దొరికెళ్ళి కావాలి కానీ ఉద్యోగం చేసిన చిన్న చూపు చూస్తున్నావు నువ్వు వేస్ట్ ఫెలో అన్నట్టు ఎప్పటికి అర్థం కాదు వాళ్ళకి వారి జీవన ఉద్దేశం వారికి తెలియదు వీడు ఉద్యోగం చేసిన వీని జీవన ఉద్దేశం ఏం అట్లా ఉంది ఈరోజు క్రైస్తవ జీవితం మనం ద్వేషంతో చెప్పాము ప్రేమతోనే చెప్తాం నీ ఉద్దేశం నువ్వు గ్రహించకపోతే ఈ సంఘం ఎట్లా అభివృద్ధికి చెందుతుంది దీని ఎదుట పాతాల లోకప్పు ద్వారాలు నిలబడలేవని చెప్పిండు ప్రభు అది నువ్వు నెరవేర్చలే కదా దయ్యం ప్రార్థన చేయండి అంటే భయపడతారు పాస్టర్స్ ఈరోజు కూడా పలానిట్లో దయ్యం పట్టింది బ్రదర్ వచ్చి ప్రార్థన చేయండి అంటే భయపడతారు లేదు నాకు ఇప్పుడు కుదరత్వారు అంటారు నేను మటుకు వెళ్ళిపోతా ఒక్కడనే వెళ్ళిపోతా యాక్చువల్గా ఒక్కడిని వెళ్ళొద్దు నేను ఎప్పుడు ఇద్దరు ఉండాలా దయ్యం బట్టి నుండి కానీ నేను మటుకు ఒక్కడేనే వెళ్ళిపోతాను ఎందుకంటే రెండో నా ప్రభు నాతో పాటు ఉండడు నీ జీవిత ఉద్దేశాన్ని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు సహకరిస్తుంది ను చదువుకున్న చదువు నీ ఉద్యోగి సహకరిస్తుంది ఉదాహరణకి నువ్వు సివిల్ ఇంజనీర్ అనుకో సివిల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు బ్లూ ప్రింట్స్ అది మున్సిపాలిటీ వైజ్ సబ్మిట్ చేసుకుంటావు హెచ్ఎండిఏలో వాడు పర్మిషన్స్ ఇస్తాడు దాని తర్వాత నువ్వు వచ్చి ఇల్లు కట్టుకుంటావు బిల్డింగ్ మళ్ళీ నువ్వు సివిల్ ఇంజనీర్వి దేవుణ్ణి సంఘాన్ని కట్టడానికి చర్చ్ బిల్డింగ్స్ కట్టడానికి నువ్వు పనికి ఒక్కటి చెప్పండి ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ చర్చ్ బిల్డింగ్స్ కట్టగలిగిన ఈరోజు ఒక్కడిని చూపియండి నాకంతే వాడు స్వార్థంతో బిజినెస్ చేసుకొని బ్రతుకుతున్నాడు కానీ ఏ రోజు ఒక ఊర్లో ఒక సివిల్ ఇంజనీర్ ఒక చర్చ్కి బ్రదర్ ఇదిగో నేను మీ చర్చ్కి డిజైన్ చేసిన ఇట్లా కట్టుకోండి మీ చర్చ్ అని ఇచ్చినడు ఉన్నాడు ఒక్కడు చెప్పండి క్రిస్టియన్ నాకు ఒక్క బ్రదర్ తెలుసు ఆయన జీవితాంతము చర్చ్ కే డిజైన్స్ చేసిండ్ అయినా జీవితాంతం చాలా కార్లం కిందట మాట చెప్తున్నాను నేను దొరుకుతూ ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ఉన్నారు మన మధ్యలో ఎంతమంది సేవకులు ఏ చర్చ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చింట్రా ఏ సాఫ్ట్వేర్స్ వాడితే చర్చ్ బాగా పనులు చేయగలదు ఉదాహరణకి అకౌంటింగ్ సాఫ్ట్వేరే కానీ దాని తర్వాత వాళ్ళకి వెబ్సైట్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్సే కానీ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ కొరికే కానీ దాని చర్చ్ అడ్మినిస్ట్రేషన్ కొరికే కానీ ఆరాధనలో ఆ పాటలు స్క్రీన్ మీద వేయడానికి ఎల్సీడీ ప్రాజెక్టులతో ఆ పాటలు అక్కడ చూస్తూ మనుషులు దాన్ని చూసుకుంటూ పాడడానికి అటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి దాని చర్చ్ మెంబర్షిప్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి చర్చ్ అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి చర్చ్ మెంబర్స్ కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఎన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయో మన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఎప్పుడన్నా ఇవన్నీ నేర్చుకొని ఏ చర్చ కన్నా పోయి ట్రైనింగ్ ఇచ్చింట్రా చూడండి మీ జీవిత ఉద్దేశము ఎక్కడుంది మన చదువులన్నీ మనం వృధా చేసుకున్నాం కేవలము స్వార్థం కొరకు మన కుటుంబ పోషణ కొరకే మనం దాన్ని వాడుకుంటున్నాం తప్పు లేదు కానీ అది ఉద్దేశం కాదు నీ జీవిత ఉద్దేశం నీ జీవిత ఉద్దేశము సమస్త జనులకు సువార్త ప్రకటించడమే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడమే కానీ నీ చదువులు నీ ఉద్యోగాలు నీ జీతము నీ ఆస్తి అన్ని దాని కొరకు వాడతాం అందుకే ఆస్తులను ఏసుని క ఏసునికై సమర్పించి సమర్పించుడి అనేది పాట పాడతాం సమర్పించి స్థుతించుడి నీ స్థుతికి అర్థమే లేదన్నట్టు లేకపోతే ఎంత స్థుతించినా అర్థం లేదన్నట్టు ప్రతిదీ నీ జీవిత ఉద్దేశాన్ని దానికి కనెక్షన్ చేయకపోతే నీ జీవిత ఉద్దేశం ఎప్పటికీ నెరవేరదు దాని తర్వాత నీకు ఇచ్చిన దేనికి పనికిరావు అందుకే తలాంతుల గురించి మనకు తెలుసు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి ఎన్ని తలాంతులు రెండు తలాంతులు మరి ఒకనికి ఒకటే తలాంతి ఐదు రెండు ఒకటే కాదు కదా అవునన్నా ఐదు ఏం జరిగిందో మనకు తెలుసు ఐదు తలాంతులు కలిగిన వాడు డబుల్ చేసుకున్నాడు రెండు తలాంతులు కలిగిన డబుల్ చేసుకున్నాడు మూడో ఏం చేసిండు ఏం చేయలేదు నాటేసిండు భూమిలో ఎవడన్నా భూమిని నాటుతాడా తలాంతిని ఆత్మీయ సత్యం దేవుడు నీకు ఇచ్చిన నువ్వు అభివృద్ధి చేసుకోవాలా ఆయన ఉద్దేశం కొరకు అనుగ్రహించబడ్డప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే నీ ఉద్యోగం ఉద్దేశం నీ ఉద్యోగం నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చిండు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు నీ ఉద్యోగం నుంచి వచ్చే రాబడి ఆయన ఉద్దేశం కొరకు వాడితే నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి నీ ఉద్యోగంలో నీకు శాలరీస్ ఉంటాయి నీ ఉద్యోగంలో నేను ఉన్నత స్థితి తీసుకొని ఉంటాడు ఎందుకు ఆయన ఉద్దేశం కొరకు నువ్వు దీన్ని వాడుకున్నావు కాబట్టి ఇది ఏ చర్చలు చెప్పరు ఎవరు నేర్చుకోరు కూడా చెప్పినా నిర్లక్ష్యం నువ్వే మొత్తం నీ సంపాదన అంతా తినేసి తినేసి త్వరగా నీ ఆయుష్ భోగించుకుంటున్నావు అట్లా ఉంది రోజు చర్చ సిస్టమ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి జీవిత ఉద్దేశాన్ని వాళ్ళు గుర్తించలాగా ప్రయాసంతో వాళ్ళకి చూపించాలి ఇవన్నీ నేను అందుకే నా దగ్గరికి అన్నిలు వచ్చినా ఎవరు వచ్చినా నీ జీవిత ఉద్దేశం ఏది ప్రజలు అడుగుతా స్టూడెంట్స్ వస్తే కూడా నీ నీ లైఫ్ గోల్ ఏంది పోయి అడుగుతా వాట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్ అని అడుగుతా వాడు ఏం సైలెంట్గా ఉంటాడు వాళ్ళకి ఏం తెలియదు పాప అన్నిలు కాబట్టి వాళ్ళకి తెలియదు క్రైస్తవులు మరి అన్ని వాళ్ళకి అసలే తెలియదు ఉదాహరణకి నువ్వు జీవితం ఉద్యోగం చేస్తావు నీకు రాబడిస్తుంది వచ్చి ఇన్కమ్ నుంచి ఏం చేస్తావు రాబడి అంటే ఇన్కమ్ కదా ఆ రాబడి నుంచి కుటుంబం కొరకు ఖర్చు పెడతావు కిరాయి కట్టుకుంటావు రేషన్ కొనుక్కుంటావు కుటుంబ పోషణ పిల్లలకు పోషణ ఫ్యామిలీ మెంబర్స్ పోషణ నీ పోషణ అన్ని అయిపోయినాక కూడా మిగులుతుంది మరి దాన్ని ఏం చేసినావు ఇంతకాలం భూమిలో నాటినావు నేను ఈ విషయం ఒకటి ఎందుకు బహు కఠినంగా చెప్తా ఉంటానంటే అందరూ అభివృద్ధి పొందాలనేదే నా ఆశ దాని తర్వాత నేను ఎవరదు ఎగ్జాంపుల్స్ చెప్పడం ఎందుకు నా ఎగ్జాంపులే నేను చెప్తా ఉంటాను దేవుడు నన్ను ఎట్లా ఎందుకు ఆశ్రయించి నేను సం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతాను నా కొరకు కాదు కుటుంబానికి ఇవ్వాల్సింది కుటుంబానికి ఇచ్చుకుంటా కానీ నా కొరకు నా మీద కొరకు నేను ఎప్పుడు ఖర్చు పెట్టాను నేను ఎక్కువ ఖరీదైన బట్టలు వేసుకోను ఖరీదైన షూస్ చొప్పులేసుకోను కరిదేన వస్తువులు ఏవి వాడను నేను నా లైఫ్లో మిత్తంగా ఉంటాను నేను దాన్ని మినిమలిస్ట్ లైఫ్ అంటాను లో మినిమలిస్ట్ లైఫ్ నేను డిసైడ్ చేసుకున్నాను నా లైఫ్ తీర్మానించుకున్నాను నాకు కార్ లేదా కార్లో రాగలను నాకు నాకు కార్లో వస్తారు నేను వాటికి ఆర్టీస్ ఆఫీస్ బస్లోనే వస్తాను ఈరోజు కూడా ఎందుకంటే నేను తీర్మానించుకున్నాను మినిమలిస్ట్ లైఫ్ అనే అన్నీ ఉన్నా నేను వాటిని ఆనందించాను ఎందుకంటే ఇవన్నీ నాకు ఇచ్చింది నా ప్రభు నేను నా మెంటలోనుకోవచ్చు కాబట్టి నీ జీవితమే నీ యొక్క సేవ పరిచర్య అనే సత్యంను గ్రహిస్తే ఆ పాస్టర్లకు బుద్ధి మారుతుంది అరే అవును నేను ఇంతకాలం వేషధారకుండా ఉంటేనే అని పాస్టర్ గుర్తిస్తాడు ఎందుకో తెలుసా నేను ఇంతకాలం నేనే గొప్పను అనుకుంటున్నా కానీ నేను వీని పోషణ మీద ఆధపడుతున్నానే వీడు మూడు ముప్పై కష్టపడి సంపాదించుకొని వచ్చి నాకు దిస్తే దశమ భాగము నేను బ్రతుకుతున్నానే అన్న జ్ఞానం వాడికి రాదే మనం పాసాల గురించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతలేం కానీ వాళ్ళ దైవికమైన జ్ఞానము ఎక్కడికి పోయిందో చూపించడం కొరకు నేను చెప్తున్నాను ఈ విషయాలు కాబట్టి ఈ విషయం మీరు బాగా తెలుసుకోండి నీ ఉద్యోగ స్థలంలో నీకు కాపుదల ఉండాలంటే నీ జీవిత ఉద్దేశంకి దాన్ని కనెక్ట్ చేసుకో దాన్ని కొనసాగించుకో లేని ఎడల నీ ఉద్యోగస్తులలో నీకు అన్ని కష్టాలే ఉంటాయి ఎందుకంటే అక్కడ డీమన్స్ వచ్చి కూర్చుంటాయి దుష్టశక్తులు వచ్చి కూర్చుంటాయి అవి వాటిని తరమాలంటే నువ్వు ఎంత బంధించినా తరిమినా ఎందుకంటే నీ జీవిత ఉద్దేశాన్ని నువ్వు కొనసాగిస్తలేవు కాబట్టి ఇప్పుడు మీకు బాగా అర్థమైందనుకుంటా వాటిని గద్దించాలి అవి నీ మాట వినాలంటే దేవుడి ఇచ్చిన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావు కాబట్టి అవి వింటాయి లేకుంటే వినవు మాట విన్నాయా లేవా అవి పొండి పోవాలా మళ్ళీ నువ్వు చెప్తే ఎందుకు పోతలేవంటే నువ్వు నీ జీవిత ఉద్దేశాన్ని కొనసాగించుకోలే మన ప్రభుత్వాన్ని కొనసాగించుకోండి కాబట్టి ఆయన మాటలు అవి విన్నయి చిత్తాన్ని నెరవేర్చడం కొరికే నేను ఈ లోకంలోకి నా చిత్తం కాదంటున్నాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి మనమందరము ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్తం ఇచ్చాడు అది నువ్వు కొనసాగించుకో ద్వేషం చూపించకు తిట్టకు అందరినీ ప్రేమతో ఆయన ప్రభుత్వం నడిపించి నేను కూడా ఒకప్పుడు చాలా ద్వేషంతో తిట్టడం స్టేజ్ మీద ఇప్పుడు తిట్టలేము ఎవ్వరిని కూడా వాక్యం చెప్తేప్పుడు బహు కఠినంగా ఉండేది ఇప్పుడు లేదు ప్రేమతో ఎందుకంటే దేవుని మనకి ఇచ్చినటువంటి ఆత్మని ప్రేమించే ఆత్మని ఆత్మతో ఆత్మలో నేను ఆ పరిపక్వం చెందడానికి ప్రయాసపడుతున్నాను ప్రేమలో పరిపక్వం చెందాల అందరికీ మన ప్రభు చూపించిన ప్రేమను చూపించాల క్రిస్మస్ అంటారు చాలా మంది క్రిస్మస్ అంటే దేవుడు తన కుమారుణ్ణి మన మనకు అనుగ్రహించినందుకు యోహన్ స్వార్థం అధ్యాయం పదహారో వర్షాలు తీస్తాం దేవుడు లోకాన్ని ఇంతగానో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ ఎందు నమ్మిక ఉంచిన వాళ్ళందరూ నిత్యజీవ పొందుటప్పు అతన్ని అనుగ్రహించండి కాబట్టి క్రిస్మస్ పండుగ అంటే అది ఆయన ఎందు నమ్మిక ఉంచాలి కానీ ఆయన ఆయన పేరు తీసుకొని పండుగ తీసుకోవడం అని కాదు ఆయన ఎందు నమ్మిక ఉంచడం కొరికి క్రిస్మస్ పండుగ అంటే మరి కొంతకాలం కిందట రికార్డింగ్స్ చేసినాం ద గ్రేవెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని రెండు గంటలు ఉంది రికార్డింగ్ క్రిస్మస్ పండుగ ఏ రీతిగా అనిల పండుగ అని మూడు రెండు గంటల రికార్డింగ్స్ ఇంటర్నెట్ లో కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క జీవిత ఉద్దేశం నువ్వు గ్రహించగలవో నువ్వే ప్రతి సమస్యకి పరిష్కారం నేను ఇక్కడికి వాక్యాన్ని ఆపేస్తాను వచ్చే వారం దీన్ని ముగించేస్తా నేను నీ జీవిత ఉద్దేశం లేక నీకొక విజన్ అంటూ లేకపోతే నీ యొక్క నీ జీవించిన సంపాదించింది నువ్వు సాధించింది అంతా నువ్వు ప్రధాన అందుకే చాలా మంది తెలియదు విపరీతంగా లాంగ్వేజ్ గా ఖర్చు పెడుతుంటారు క్రిస్మస్ పండుగలకు వస్తే ఏ పండుగ వచ్చినా ఖర్చు పెడతారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవిత ఉద్దేశం ఇదే జీవిత ఉద్దేశం అనుకుంటారు ఎంజాయ్ చేయడం అంటే వారికి సంపూర్ణంగా ఏది బయలుపరచబడలేదు బస్లాలు కాబట్టి చాలా లో వాళ్ళ సంపాదన వాళ్ళ సంపూర్ణ వచ్చే వారం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని నేను మీకు చూపిస్తా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నీ నీ జీవిత ఉద్దేశాన్ని ను కొనసాగిస్తుంటే ఏమవుతుంది అనేది అది నేను మీకు ఒక క్లూ కూడా అది ఏంటంటే మరి విశేషమైన సేవ బహు విశేషమైన సేవ చాలా పెద్ద సేవ నువ్వు కొనసాగించుకోవాలంటే దానికి సంబంధించి దానికి తగినంతగా ఏమంటాము వనరులు దానికి తగినంతగా డబ్బు దానికి తగినంతగా ఎనర్జీ దానికి తగినంతగా ఆరోగ్యం నీకు రావాలా అంటే ఏం చేయాలనేది నేను మీకు వచ్చే వరకు చూపిస్తాను అందుకే ఒకసారి జ్ఞాపకం చేసిన ఒక లక్ష మంది పట్టే చర్చిని నువ్వు మేనేజ్ చేయగలవా ఒక లక్ష మంది ఉన్న చర్చిని మేనేజ్ చేసే సేవకునికి పది లక్షల మందిని మేనేజ్ చేసే సేవ కూడా దేవుడిస్తాడు అది నేను చెప్పే సీక్రెట్ మీక్ అటువంటి సేవలో నువ్వు పోవాలి ఇప్పుడు ఇంతకాలం నువ్వు ఒంటరిగా ఒక్కడిని భయ ఎక్కడో సేవ చేస్తున్నావు మా హాం ఒకరిని ఇద్దరిని ముగ్గురిని జమ చేసుకున్నావు మా హాంట్ ఒక ముప్పై మందిని జమ చేసుకున్నావు మా హాం ఒక మందిని జమ చేసుకున్నావు అంటే నీ కెపాసిటీ అంతే అన్నట్టు ఇంకటి నువ్వు ఆ మందం ఖర్చు పెడుతున్నావు నువ్వు అంతకంటే ఖర్చు పెట్టలేవు పసిపిల్లలకి నువ్వు చాక్లెట్లు బిస్కెట్లు కొనని వాడివి పెద్దవాళ్ళ నిన్ను ఎట్లా ఆహారం పోషించగలం ఆ సీక్రెట్స్ నేను వచ్చే వరని చూపిస్తా అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు ప్రార్థిస్తాం పరిశుద్ధుడ బగు దేవ మీకు వదనాలు వేసేయ్యా సర్వోన్నతుడకు తండ్రి మీకే కృతజ్ఞతలనైనా ఇంతవరకు మీరు మాకు చూపిస్తున్నారు మా జీవిత ఉద్దేశాలు మేము ఎట్లా కొనసాగించుకోవాలి మా ఉద్యోగాలు మా కుటుంబాలు మా పిల్లలు మా ఫ్యామిలీస్ ఏ రీతిగా ఆ ఉద్దేశానికి ప్రోత్సాహకరంగా ఉండాలన్న మీరు మాకు చూపించినారు ప్రభావ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది ప్రభావ ఆయన కానీ ప్రేమతో అన్నింటినీ భరిస్తూ మేము ముందుకు పోవాలనైనా మనం బ్రదర్ సిస్టర్స్ అందరిని టైం వేస్ట్ చేసుకోకుండా ప్రభావ వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ స్వకీయ దురాశల కొరకు సమయాన్ని వృధా కానివ్వకుండా ప్రభావ మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన పిలుపుని దృష్టిలో పెట్టుకొని దాన్ని కొనసాగించుకొని లగ్న సాయపడమని లేకపోతే భ్రష్టత్వంలో పడిపోతారని మీరు మాకు హెచ్చరించినారు హెబిల్ రాష్ట్ర పత్రికలు అలా కాకుండా ప్రభ మిమ్మల్ని ప్రేమిస్తూ మీ యొక్క కొనసాగించుకుంటే బిడులుగా తయారు చేయమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీపం కలిగిన దేవ ఎస్ఐనికే వందనాలు ప్రభావ తండ్రినికే స్థుతులు స్తోత్రంలో ప్రభ తండ్రి గడిచిన కాలమంతా తండ్రిని కృపలో మమ్మల్ని కాచి కాపాన్నవు తండ్రి దివరాత్రములు తండ్రి కంటి పాప వలే ప్రభాయన నువ్వు కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి నైనా సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ కలుగును గాక ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారో అక్కడ నువ్వు ఉంటానన్నావు ప్రభా అవును తండ్రి కృపా సత్య సంపూర్ణుడివై ప్రభా నాయన మీరే ప్రభా ఈ దినం తండ్రి మీ స్వరం మాతో మాట్లాడినారు ప్రభ ఈ స్వరం మీనించే కలిగిందని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ప్రభ స్వీకరిస్తున్నాను ప్రభ ఆ స్వరంకు తగినట్లు ప్రభ నేను ముందుకు పోయేలాగా నడుచుకునేలాగా ఆ రీతిగా నీ ఉద్దేశాన్ని నెరవేర్చేలాగా ప్రభా నన్ను ముందుకు నడిపించండి మీరు ఒక మార్గము త్రోవా మీరు చూపించినారు ప్రభ ఆ మార్గము ఆ త్రోవలో వెళ్తేనే ప్రభాయన మీ చిత్తము మేము జరిగించగలము కాబట్టి ప్రభ నాయన మీరు మాకు అనుగ్రహించిన ప్రభ ఏదైనా కావచ్చు ప్రభా ఏ తలంతైనా కానీ ప్రభ ఏ జ్ఞానమైనా ఏదైనా ప్రభా అది మీరు మాకు అనుగ్రహించింది ప్రభ మీ మహిమ అది ప్రత్యక్షం అవడానికే మా ద్వారా ప్రభా తండ్రి మీ చిత్తము జరగడానికే ప్రభ కాబట్టి మీరు ఈ లోకానికి వచ్చి మాకు ఒక మాదిరిగా ఉంచిపోయినారు ప్రభ కాబట్టి ప్రభ మాకు ఎన్ని ఉన్నా కానీ మాకు అసలైన ఉద్దేశం ప్రభ నాయన నశించిపోతున్న ఆత్మలను వెదికి మేము కాపాడాలా ప్రభ నాయన ఈ రోజు నాయన ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా నాయన విశ్వాసంలో నాయనా నాయన రక్షణ అనుభవం కూడా విశ్వాసంలో భ్రష్టత్వంలో ఉన్నారు ప్రభా నులివెచ్చగా జీవిస్తున్నారు ప్రభా తండ్రి నైనా ఎంతో మంది నాయన తండ్రి బంధకాలలో బంధింపుగా ఉన్నారు చరల్లో చెక్కబడి ఉన్నారు భ్రమపరిచే ఆత్మల ఎందు మోసపరిచే ఆత్మల ఎందు ఈరోజు నాయన ఎంతో మంది నాయన చెక్కబడి ఉన్నారు ప్రభా కాబట్టి ప్రభ వాళ్ళందరినీ ప్రభా నాయన ఆ బంధకాల నుంచి ఆ చరల నుంచి మేము విడిపించాలా అలాగే ఎవరైతే నశించిపోతున్నారో ప్రభా ఆ అన్ని కూడా మేము సువార్త చెప్పాలా బీదలకు కూడా మేము సువార్త చెప్పాలా ప్రభా నాయన విశ్వాసంలో భ్రష్టత్వంలో ఉండి నాయన ఒకప్పుడు వెలిగింపబడి నాయన ఈరోజు నాయన విశ్వాసంలో భ్రష్టులైన వాళ్ళకు కూడా ప్రభా సువార్తని మేము దృఢపరచాలా వాళ్ళని ధైర్యపరిచి బలపరచాలా వాళ్ళ ఆత్మలు మళ్ళీ మేము దీపంలాగా వెలిగించాలా ప్రభా కాబట్టి ఎన్నో పనులు ప్రభ ఎంతో మాకు అప్పచెప్పినావు ప్రభా కాబట్టి ఈ గడిచిన కాలంలో ప్రభా ఎప్పుడు నాయన ఆ రీతిగా మేము అడుగులు వేయలేదు ప్రభా కారణం ప్రభ ఎప్పుడు మా గురించి మా జీవితాల గురించి మా గురించి మేము ఆలోచించుకున్నాం కానీ నాయన నీ బిడ్డలందరూ నశించిపోతున్నారు అలాంటి ప్రేమ నీ పట్ల చూపించినాం కానీ మీ సంకల్పాన్ని మేము ఎప్పుడు ప్రేమించలేకపోయినాం కాబట్టే సోమవరం అయిపోయి ఈ గడిచిన కాలం నిర్లక్ష్యంగానే జీవించినాం ప్రభ కానీ ప్రభ మీరు నాయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ప్రభ మమ్మల్ని ఎన్నోసార్లు నాయన ముమ్మార్లు మీరు హెచ్చరిస్తున్నారు మాకు నాయన ఇప్పుడన్నా మమ్మల్ని సరైన త్రోవలో నడవండి అని మీరు మాకు తండ్రి మీరే మాతో మాట్లాడుతున్నారు ప్రభా కాబట్టి ప్రభా నాయన మేము సోమరులు కాకుండా ప్రభ కష్టపడి నాయన సేద్యం చేయాలా మీ తోటని మేము సేద్యం చేయాలా క్రైస్తవులే ఆ తోట ప్రభ దాన్ని సేద్యం చేయాలా దాని నుంచి వచ్చే ప్రతి మీరే యజమానుడు కాబట్టి ఆ ఫలాలన్నీ తండ్రి మీకు అప్పజెప్పాలా ఎప్పుడైతే ఆ తోటకి మేము కష్టపడి శ్రమించి దానిని మేము ఫలింపులాగా చేసినామో ఆ ప్రయాసానికి ప్రభా మీరు మాకు జీతం ఇస్తారు ప్రభా కాబట్టి ప్రభా ఈరోజు మేము ఆ రీతిగా అడుగులు వేయాలా ప్రభా తండ్రి కాబట్టి ఏ విషయంలో చిక్కబడకుండా మాకు ఇచ్చింది ఏదైనా ప్రభా మాకు లోకపరంగా కానీ జ్ఞానం ఇచ్చినా అది చదువు సంబంధించింది కానీ ఆరోగ్యం సంబంధించింది కానీ ఆర్థికంగా ఏవైనా ప్రభా అలాగే అన్ని విధాలుగా ప్రభా మీరు మాకు ఇచ్చింది ప్రతిదీ మేము పంచుకోవాలా ప్రభ ఈరోజు పంచలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు ప్రభా కాబట్టి మాకు మంచిగా ప్రభా ఉద్యోగం అనుగ్రహించినావు ప్రభా కాబట్టి ఆ ఉద్యోగం కూడా నాయన నీ సేవకే మేము వాడాలా ప్రభ మాకు ఇచ్చింది ఏదైనా ప్రభా మేము కలిగి ఉన్నది ఏదైనా ప్రభా నాయన తండ్రి నిజమైన కృతజ్ఞత అంటే ఇచ్చిన తండ్రిని మహిమపరచడమే ప్రభా అది నిజమైన కృతజ్ఞత కానీ ప్రభా తండ్రి ఈరోజు మేము అది చెయ్యాలా ప్రభా ప్రతిదీ నువ్వు ఇచ్చింది నీ నామానికే నీకు మహిమకరంగా మేము చేయాలా ప్రభా ఇంకా మాలో ఏమైనా ఆయస్కరంగా ఉంటే మీరే చూపించండి ప్రభా తండ్రి అన్న ద్వారా మీరు చెప్పినారు ప్రభా నాయనా ప్రార్థన కూడా ఎట్లా చేయాలా అని మీరు అది కూడా మాకు చూపించండి ప్రభా అలాగే మా ఉద్దేశంలో మేము ఎట్లా ఫలపూరితంగా అవ్వాలా ఎట్లా మా తీగ ఈ లోకమంతా పాకాలా ఆ పాకిన తీగకి ఎన్నో పండ్లు కాయాలా ప్రభ కాబట్టి మేము నాయన ఆ రీతిగా ఉండాలా ప్రభ వేరు మాత్రం మీరే ప్రభా కాబట్టి జీవం మీదే ప్రభా మీ జీవం పొందుకుంటేనే మేము ఎంత దూరమైనా పాకగలం ప్రభ ఆ పాకిన తీగకి ఎన్నో పండ్లు రాగలవు ప్రభా కాబట్టి మాలో ఫలబురితం ఉండాలా మేము ఫలించే జీవితం లాగా ఉండాలా మాలో ఎండిపోయే తత్వం ఉండకూడదు ప్రభ కాబట్టి నాయన ఈరోజు నువ్వు వాక్యం ద్వారా నాయన నిజంగా మమ్మల్ని హెచ్చరించినావు ప్రభ ఇప్పటికైనా మా జీవితాలు మేము సరి మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలా మా హృదయం ఈరోజు ఎట్లా ఉంది నిజంగా నీ చిత్తానికి చేస్తున్నామా లేదా చేస్తున్నామని అబద్ధం చెప్పుకుంటూ వేషధారకులాగా ఉన్నామా ప్రభ మీరు చెప్పినారు ప్రభ వేషనైనా క్షమిస్తారని కానీ వేషధారకుని క్షమించనున్నో ప్రభ కాబట్టి వేష తెలియక అజ్ఞానంతో చేసింది కాబట్టి మీరు క్షమించినారు ప్రభ వేషని అదే వేషధారకులు తెలిసి చేస్తున్నారు కాబట్టే మీరు క్షమించలేకపోతున్నారు ప్రభ కాబట్టి ప్రభ మాలో అలాంటి గుణగణాలు ఉండకుండా వేషధారణ ఉండకుండా ప్రభ నాయన మీరు కలిగిన ప్రేమ మాలో ఉండాలా ప్రభ మేము వెలిగింపబడాలా ప్రభ నాయన దీపం వెలిగితేనే ప్రభ చికటిలో ఉన్న వాళ్ళకి వెలుగు ప్రభ అప్పుడు అన్ని పనులు చేసుకోగలరు ప్రభ కాబట్టి మేము వెలిగితేనే ఈ లోకానికి ప్రాభ లేకపోతే నాయన అందరూ నశించిపోతారు ప్రాభ అది మీ చిత్తం కానే కాదు కాబట్టి ప్రభ ఆ ప్రేమ మీ చిత్తము నశించిపోతున్న వాళ్ళందరూ నేను తెలుసుకోవాలా నీ రక్షణలోకి రావాలనేదే మీ చిత్తం ప్రభ ఆ చిత్తాన్ని మేము ప్రేమించాలా ప్రభ ఈరోజు ప్రేమ ఉంది కానీ నీ పట్ల అది ఏంటంటే అవకాశవాదిలాగా అయిపోయినారు ప్రభా వాళ్ళ అవసరాల నిమిత్తము దాని గురించి మిమ్మల్ని ప్రేమిస్తూ వెంబడిస్తున్నారు కానీ మీ చిత్తము మీ సంకల్పాన్ని ఎవరు ప్రేమించలేకపోతున్నారు కాబట్టి ఎవరికి ఆ ప్రయాసం లేను లేదు ప్రభ మేమైతే ప్రభా అపోస్తులు ప్రవక్తలు వాళ్ళు ఎంతగా మీ చిత్తాన్ని ప్రేమించినారో ప్రభ వాళ్ళకి మించిన ప్రేమ మేము పొందుకోవాలా ప్రభ నీ పట్ల నీ చిత్తాన్ని వాళ్ళు చేసిన దానికన్నా ప్రభా మేము ఐదు రెట్లు వెయ్యి రెట్లు ఎంత చేయగలమో వాళ్ళని మించి మేము సేవ చేయాలా ప్రభా ఇదేదో గర్వంతోనో అహంతోనో ప్రభా ఎవరికో చూపించుకునేలే కాదు ప్రభ మా హృదయం నీ పట్ల అట్లా పరితపిస్తుంది ప్రభా మమ్మల్ని ఆ రీతిగా ప్రభా మేము నడుచుకోవాలా ప్రభ ఏదైనా ఒక తండ్రికి బిడ్డలకు ఇవ్వాలా తండ్రే బిడ్డలకి ఇవ్వాలా ప్రభా అప్పుడే ఆ బిడ్డలు అన్ని చేయగలుగుతారు కాబట్టి ఈరోజు మేము మీ బిడ్డలం కాబట్టి నువ్వు ఇస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం ప్రభా కాబట్టి ప్రభ ప్రవక్తలు అపోస్తులు ఎవరైతే నాయన మా పితరులు నీ అందు ఆ సింహాసనాల దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లయితే నీ చిత్తాన్ని ప్రేమించి నాయన వాళ్ళు నీ పట్ల ప్రేమను నిరూపించున్నారో ప్రభ వాళ్ళకి మించిన ప్రేమ మేము నిరూపించేలాగా మీరే దీవించండి ఆ రోజు ఐదు రొట్లు రెండు చేపలు దీవిస్తే అది ఎట్లా అట్లా మీరు దీవించి ఆశీర్వదిస్తేనే ప్రభ మాలో ఆ రీతిగా ఫలింపు ఉంటుంది ఆ రీతిగా మీ దీవెనలు ఆశీర్వాదము మా సేవలో దీవించి ఆశీర్వదించి మా ఉద్దేశాన్ని మా సంకల్పాన్ని మీ పట్ల ఉన్న మా జీవన గమ్యాన్ని మేము నెరవేర్చి ధైర్యంగా నీ ఎదుట ఆ సింహాసనం ఎదుట నిలబడేలాగా ముఖాముఖిగా ప్రభా నీతో ఉండేలాగా ప్రభా పరలోక రాజ్యంలో కూడా నీ దగ్గరికి వచ్చేలాగా మమ్మల్ని నడిపించమని వాక్యం మమ్మల్ని హెచ్చరించి మా జీవితాలను నువ్వు సరిచేసి సరైన మార్గంలో వంకర టెకరుగా ఉన్న మా జీవితాలను సరైన మార్గంలోకి నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ విధేయత చూపిస్తూ నజరుడైన ఏసుక్రీస్తూ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంప్రణ మోహోన్నతుడకు తండ్రి మహిమా స్వరూపకు దేవ కృపమైన నీకే స్థితిని స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్న అయినా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు మమ్మల్ని ఎంతగానో ప్రభా మీరు బలపరిచినైనా మీ కొరకు మమ్మల్ని జీవింపజేసినైనా నీకే వర్ణాలు అర్పించుకుంటున్నామైనా నీకే కృతజ్ఞతాస్లు అర్పించుకుంటున్నామైనా సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగంలో పాల్గొనగా కాక హాల మాతో జీవిత ఉద్దేశం ఏందో ప్రభా మీరు మరోసారి మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో హెచ్చరించినారు ప్రభా ప్రభావ ఏ రీతి కదా నెరవేర్చుకోవాలా ప్రభావ అని మీరు మాతో మాట్లాడారు దాన్ని బట్టి నీకు వందలు మా జీవిత ఉద్దేశాన్ని ప్రభావ మీకు అనుకూలంగా ప్రభావ మీ చిత్తానుసారి మేము ప్రతి విషయంలోనైనా మీకు అంగీకారంగా మేము జీవించాలా నా దేవ తండ్రి మా జీవితంలో కష్టపడిన జీవితంలో కూడా ప్రభావ సమస్తంనైనా నా తండీ మీ ఉద్దేశం కొరకు మేము ఖర్చు పెట్టాలా ప్రభావ మీరు ఇచ్చింది సమస్తం అయినా మీరు ఇవ్వకుండా మాకు ఏది రాదు ఉద్యోగం రాదు ఏం రాదు ప్రభావ మాకు ఉన్నవన్నీ నువ్వు ఇచ్చిన కనుక ప్రభ వాటితోనే నిన్ను మహిమపరచాలా ఇచ్చిన వాటికంటే ప్రభావ ఇచ్చిన నిన్ను మహిమపరచాలా ప్రభావ మీ మహిమార్థమే మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రాధీష్ణమైన గొప్ప దేవానికి వర్ణాలు ఇస్తాయ నీకే స్తోత్రమైన స్వార్థపరమైన జీవితాలు మాలో లేకుండా ప్రభావ నిస్వార్థంతోనే ప్రభావ మీకులకు సాక్షిగా మేము జీవించాలా మీ నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా ప్రాభ అనేకులకు ప్రవ ఈ యొక్క జీవన విధానానికి ప్రభావ మేము చూపించాలా ప్రావాస్టర్స్ కి సంఘాల్లో వెళ్ళి ప్రభావ ఈ యొక్క సత్యం ఎందుకంటే అనేకులు ఆ రీతిగా నిరాధారాలు ఉన్నారు ప్రావ ఏమి తెలియని స్థితులు వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించి వాళ్ళకు మీకు కనువిప్పు కలిగించాలా నా దేవ వాళ్ళకి సత్యం ప్రకటించి మీ చెంత నడిపించాలా ప్రవ్వ ఎస్ఐకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకుని సంఘాలు ఈరోజు ఎందుకు అభివృద్ధి బంతులు ఉంటాయి ఆ రీతి వల్లంటే ఎన్నో లోపాలు ఉన్నాయి వాటి అన్నిటి మేము సరిదిద్దాలా సరి చేయాలా ప్రభావా రీతిలో మేము కూడా సరి కావాలా ప్రభావా ప్రతి దిన మమ్మల్ని ప్రతి దిన సంపూర్ణంగా మీ కొలత ప్రకారంగా మమ్మల్ని తయారు చేస్తున్నానైనా మీరు మట్టపు గుండేస్తే ప్రవ ఆ రెండు గుంపు ఇది ఇడిపోయినాయి ప్రవ్వా కాబట్టి నేను మీరు ప్రతి క్షణం మా జీవితాలు మీరు కొలత వేస్తున్నారు నేను మీ కొలతకు మేము తగినట్లు మేము జీవించాలా ఎలాంటి లోపాలు ఉండకుండా ప్రభావ మీ వాక్యంతో మేము సరి చేసుకుని ప్రభావ సాగిపోవాలా మా ఎన్నో విషయాలు మీరు మాకు పెట్టినారు ప్రభావ వాటి మేము పరలోకం మీతో పాటు సంభాషించాలా ప్రభావ వాటిని తెలిసుకోవాలా ప్రభావ మీ కొరకు జీవించాలా ప్రభావ అలాంటి సేవ చేతులు మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచండి ప్రభ నా తండ్రి నా దేవానికి వందలుసే ప్రతి క్షణం అయినా మీ మహిమంతమే మేము జీవించాలా ఈ లోకంలో ఎవరు మాకు ఎవరి కోసం బ్రతకాలన్నారు మీకోసమే బ్రతకాలా మీ చిత్తాన్ని మీ ప్రాణానికి సంపూర్ణ నెరవేర్చి ఒకనొక దిన మా వంతులు మేము నిలబడాలా అందుకే మాకు అదని బయలుపరుస్తున్నారు ప్రభావ ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినారు నేను ఈ ధన్యత ప్రతి ఒక్కరు పొందుకోవాలా ప్రభావ ఇది మాలోని ఉంచుకున్నా అనేకు ప్రకటించాలా ప్రేమ పూర్వకంగా ప్రకటించాలా మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ మీ ప్రేమ మీరు మనుషులు ప్రేమ చేపిస్తే ఆ ప్రేమ దుష్టుడు కూడా నిలబడలేడు ప్రభ అంత బలమైంది మీ ప్రేమనైనా గొప్పదేవా నా తండ్రి ఆ రీతిగా మీరు మమ్మల్ని మీ కొరకు శాసన పెట్టుకోండి మీరు అక్కడ తొలగింది ప్రాభ మేము సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా అలాంటి సేవా నడిపించి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరూ శాసన పెట్టుకోండి ఆశ్రయించి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపి చీకల అందకాల దుష్ట శక్తి మీరు గద్దించండి సేవ పరిచయం ఫలపడుతుంది మా ఉద్దేశం మాకు ఎలాంటి పనులు ఇచ్చినారు ఓ ప్రభావం పిలిపి ఎంతో ప్రభు మేము తెలుసుకోవాలా ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవాలా దాని తగినట్లు మేము జీవించాలా అది మేము అర్థం చేసుకొని ముందు కొనసాగించినప్పుడే ప్రభు మరి అనేకమైన వాటిని మమ్మల్ని నిలబెడతారు ప్రభు ఆ రీతిగా మేము జీవించాలన్నా సహాయపడండి మా జీతాలను సరి మా హృదయాలను సరి చేయని ప్రభావ ఎక్కడ మేము బలహీనంలో నుంచి మాకు విడుదల కల్పించే ఈ క్షణాన్ని మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని సరి చేసిన అయినా మీకు సంపూర్ణత సారలత పరిశుభ్రత కలిగి మీ వల్లే యథార్థమైన జీవితం మేము జీవించాలా మీరు లోకంలో ఎలాంటి పరిచయం చేసినారనైనా ఆ రీతిగా మేము చేయాలా మీ మనసు మీ తలంపులు మీ ఆలోచన కలిగి ఉండాలా ప్రతి దశలోనైనా మా ప్రవర్తన అంతట్లో మీకు అధికారంలో మీరు లోబడి జీవించాలా ఆ రీతి మమ్మల్ని తయారు చేయని ప్రాభ పరిశుద్ధులకు తండ్రిలు ఇస్తాయా నీకు అన్నాలు వేసాయా ఈ లోకంలో వాళ్ళందరూ సువార్థ ప్రకటించబడాల ప్రభావం అయినా అనేక చోట్ల అనేక ప్రాంతాలకు మేము వెళ్ళి సువార్థ ప్రకటించాలా ప్రాభం ఆయన మేము గొంగల్ పురిగి లాగా గూడు కట్టుకున్న దగ్గర ఉండడానికి వీలేదు ప్రభువా నైన్ ఇంత కాలం నుంచి మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఎంతో ఎన్ని విషయాలు మాకు బయలుపరిచినా అయినా రోజు కూడా మేము అమలు పరచుకోలేము ఒక నుంచి అమలు పరుచుకోవాలా అనేకమైన విషయాలు మేము పంచుకొని నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించి మీరు సిద్ధపరుచుకోమని త్వరలో రాన్నేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థిశనానికి కృతజ్ఞత స్థుతుల స్తోత హరలియ రజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభా మరి వాక్యం చిత్ర ప్రభా మీరు మాతో మాట్లాడడం దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభా మరి చిత్తం ఏంటితో ప్రభావ దాన్ని మేము కనుక్కొని నడుచుకునే వారిలాగా మేము తయారు కావాలా ప్రభా దేవాచు ప్రభ చిన్న చిన్న పిల్లల తత్వం నుంచి ప్రభా ఇంకా ఎదిగే వారిలాగా ఉండాలా ప్రభ మా ఆత్మీయమైన పరిస్థితిలో కూడా ప్రభా మేము ఎదగాల ప్రభా ఏసీ మా ఆత్మీయమైన జీవితం ఎలా ఉందో మీకు తెలుసు ప్రభ దేవ మేము మీరు ఇచ్చిన తలంతలు మేము అవి యూజ్ చేసుకోవాలా ప్రభా అది నీ నేను నా మనకి మేమ తెచ్చడానికి ప్రభా ఏసు ప్రభావ మరి మాకు చూపించని ప్రభా ఇంకా మేము ఎదుగుదల ఉండటం మీరు మాకు సహాయం దాయించండి ప్రభా నీ యొక్క జ్ఞానం ఈ బండి నీ యొక్క జ్ఞానం చూద్దాం మాకు నడిపింపు దాయించండి తండ్రి ఏసీ నీకేస్తాం నీకేం నడుతండి దేవా ఏసు ప్రభా మేము ఆ చూపించినందుకు మమ్మల్ని క్షమించి ప్రభా ఇంకోసారి ఎలాంటి తప్పులు మేము చేయకుండా ప్రభా ఏసీ నీకు కలిగి మేము నడుచుకుంటాం ప్రభా దేవాసూప్రభా మమ్మల్ని క్షమించి దేవ ప్రభా ఇంకా నీ చిత్రాన్ని మేము కూడా నేర్చుకుని వెళ్ళడానికి మనం మమ్మల్ని తయారు ప్రభా అయితే అనేటి యొక్క ప్రేమని ప్రభావ మేము సంపూర్ణంగా అర్థం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలా ప్రభా దేవ నీ యొక్క ప్రేమ కోసం మేము ప్రభా అయితే మరి నీ యొక్క జ్ఞానం ఇవ్వండి ప్రభావం మమ్మల్ని నడిపించని ప్రభా నీకే స్థితి అండి పరిశుద్రమైన సర్వశక్తి మంత్రానికి ప్రభా దేవాచు ప్రభా నీ యొక్క జ్ఞానంలో మమ్మల్ని నడిపించని ప్రభా దేవాన్ని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇంకా ఎక్కువ మాకు ది ఇంకా ఎక్కువ కలిగించండి ప్రభా అయితే మేము అనేక ఇంకా తెలుసుకోవాలి నేర్చుకోవాలి ప్రభా మాకు కొత్త కొత్త నేర్పిస్తున్నందుకు నీకు వందన వెళ్తండి దేవాన్ని నేర్చుకునే ఏవి కూడా మేము మర్చిపోకుండా ప్రభా మేము అవన్నీ కూడా ప్రభా మా ఏదైనా ప్రభా అనేకులకు మేము చెప్పాలా ప్రభా దేవేసే ప్రభా మాలో ఎలాంటి స్వార్థం ఉండదు ప్రభా మేము ఇద్దరు హెల్ప్ చేసే వాళ్ళ ఉండాలి ప్రభా అయితే మీరు కాపాడండి నడిపించండి ప్రభా మీ యొక్క సహాయం మాకు కావాలి ప్రభా ఎలా ప్రభా నీ యొక్క సహాయం ఉంటేనే ప్రభా మేము ముందుకు వెళ్ళగలుగుతాం ప్రభా నీ యొక్క సాయం చిత్రం మమ్మల్ని నడిపించాను ప్రభావ నీ చిత్రం ఏదైతే ఉందో ప్రభా అదే రీతిగా మమ్మల్ని నడిపించాను ప్రభా చిని నడుచుకునే వల్ల మాకు తయారు చేసే ప్రభా మరి నీ యొక్క రాకడికి ప్రభా మా అందరినీ సిద్ధం పంచుకోమని ఆ మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థాలు విజయం దీన్ మన ప్రభుత్వ ఏస్ క్రీస్ యొక్క కృపా సమాధానం నడిపి మనందరికీ సదాకాలం తోడైన గారు కాదు ఆంబేని ప్రైజ్ రాడ్ వారు అందరికి